చెవులకు కొండలాలు ధరించాడు మెళ్ళలో కంఠాభరణం ధరించాడు మలకి వెండి నూలు ధరించాడు కాళ్లకు బంగారు పట్టీలు ధరించాడు ఇలా శ్రీకృష్ణుని వర్ణనని చెప్తున్నాడు ఈ దొంగగారికి ఏం స్ఫురించింది అబ్బా ఈ ఒక్కడిని సరిగ్గా పట్టుకుంటే నా జీవితం వెళ్ళిపోతుంది ఇక మళ్ళీ నేను దొంగతనం చెయ్యక్కర్లేదు వెళ్ళి భాగవత ప్రవచనం అయిపోయిన తర్వాత ఆయన అడిగాడు ఇప్పుడు మీరు చెప్పిన ఆయన ఎక్కడ ఉంటాడండి ఆయన అక్కడెక్కడో మధురలో ఉంటాటయా బాబు ఇక్కడెక్కడా కాదు ఆయన స్వగ్రామం మధుర అని చెప్పి చెప్పాడు సరాసరి మధుర వెళ్ళిపోయాడు ఈ కృష్ణుడు ఎక్కడున్నాడో వెతుకుదామని వెతికేసాడు కనపడేసాడు ఆయనకి కనపడేస్తే ఈ వెళ్ళింది దొంగతనం చేద్దామని కృష్ణుడి ఆభరణాలు దొంగిలిద్దామని వెళ్ళాడు వెళ్ళింది దొంగతనం కోసమే అయినా పొందింది పరమాత్మ దర్శనం కాబట్టి భాగవతోత్తముడుగా మారిపోయాడు మారిపోయి తిరిగి వచ్చేశాడు మళ్ళా ప్రవచన ఖర్చు దగ్గరికి మహానుభావ ఆమెకు శతకోటి వందనాలు నాకు పరమాత్మ దర్శనం చేయించారు అన్నాడు అదేమిట్రా అన్నాడు అదేమిట్రా అంటే మీరు చెప్పారు కదండి మధుర వెళ్ళానండి కృష్ణుడు కనపడ్డాడండి అన్నాడు ఏం చేసావరా ఇంకా నేను చేసేది ఏమిటండి నేను అన్ని పనులు మానేశానండి దొంగతనం మానేశానండి అన్ని మానేశానండి పరమ మీలాగా సాధువు అక్కడ మహాసాధు అని అయిపోయానండి పరమ అయిపోయినండి పరమాత్మ తప్ప నాకు ఇంకేం కనపడలేదండి భార్య పిల్లలు అందరూ పరమాత్మ స్వరూపంగానే కనబడు మీరు కూడా శ్రీకృష్ణుడు గారి అన్న అందుకనే మీకు నమస్కారం పెట్టానండి అన్నాడు ఇప్పుడు చూడండి బలహీనతని కూడా పరమాత్మ పరమార్థం తిరిగితే అది కూడా నీకు జ్ఞానాన్ని ఇస్తుంది అది బలహీనతని అనుకోమాక దాన్ని తిప్పేస్తాడు సందర్భం వచ్చేసేటప్పటికీ శక్తిని వినియోగిస్తే ఇది ఈశ్వరానుగ్రహం నీ బలహీనతని కూడా ప్రజ్ఞానంలోకి మార్చేస్తారు ఇది గురువు ఈశ్వరుడు అందువల్ల నేను కోపధారి అని దూర్వాసు విడిచిపెట్టను దూర్వాసుడు కూడా మహర్షే ఆయన కూడా ప్రజ్ఞానగరుడే ఆయన బలహీనత కోపం అయి ఉండొచ్చు కానీ దాన్ని దైన అయిపోయాడు ఈశ్వరుడు అయి తిప్పేశాడు ఇలా జాగ్రత్తగా పరమహంస వద్ద ఒక శిష్యులు ఉండేవారు వారు నీ ఇంద్రియాలు నిన్ను బలహీన పరుస్తున్నాయని కదా నీ బల నా బలహీనత అంతా కదా ఎదురుకుండా ఆయన సాధన చేసేవారు అనమాట ఓ పదునైన ఖడ్గాన్ని పెట్టేవారు పెట్టి ఇంద్రియంలో రా కదిలితే ఖండించి వేస్తాను అని శిక్షించేవాడు అనమాట దారిలో పెట్టేవాడు చూడండి ఇది కూడా ఒక రకమైనటువంటి విధానం అనమాట అందుకని స్వామి బ్రహ్మానంద బోధన అని చిన్న పుస్తకం ఉంటుంది సాధకులందరూ చదవాలి ఆ పుస్తకం చదివితే చిన్న చిన్న మాటలలో చాలా బాగా పిల్లలకు కూడా అర్థమైపోతుంది బ్రహ్మానంద బోధన చాలా ఉత్తమమైన పద్ధతి కాకపోతే సర్వస్య శరణాగతి అది వివేకానందుని వలె విక్రమించడం కాదు రెండు పద్ధతులు ఉన్నాయి మనం ముక్తికి కారణం ఒకటేం చేయాలి సర్వ వ్యాపకమైనటువంటి స్థితిలోకి విక్రమించాలి విరాట్ రూపాన్ని వామనమూర్తి ముల్లోకాలని చతుర్దశ భవనాలను ఆక్రమించాలి ప్రకాశ స్థితిలో ఇది ఒక పద్ధతి రెండో పద్ధతి ఉంది బాగా తగ్గించుకుంటూ రావాలి ఎంతగా తగ్గించుకుంటు రావాలయ్యా అంటే పరమాణువుని ఏది బంధించలేదు పరమాణువులో కూడా ఇంకా భాగాలు ఉన్నాయి క్వార్క్స్ క్వార్క్స్ స్థాయికి వెళ్ళిపోతే నేను ఏది బంధించలేదు అలా సూక్ష్మీకరించి సూక్ష్మీకరించి సూక్ష్మీకరించి అత్యంత చిన్నవాడి అయిపోయామనుకోండి బంధమే లేదు లోయెస్ట్ పార్టికల్ నానో పార్టికల్ని ఏది బంధించలేదు దానికి బంధమే లేదు నిత్య రెండో పద్ధతి ఉంది పద్నాలుగు భువన భాండాలని ప్రకాశింపజేస్తున్నటువంటి సర్వాధార స్థితి సర్వకారణ స్థితి సర్వసాక్షిత్వ స్థితి దానికి బంధం ఈ రెండు మార్గాలలో ఏదో ఒక పద్ధతిని ఎంపిక చేసుకోవాలి సాధకుడు కారణం ఏమిటి అంటే పరమాత్మ దగ్గర రెండు మాయలు ఉన్నాయి యోగమాయ మహామాయ యోగమాయ మహామాయ మహామాయ కనబడే విశ్వం మహామాయా స్వరూపం విశ్వమంతా మహామాయా స్వరూపమే మరి యోగమాయండి అంతర్లీనంగా ఉంది అక్కడే ఉంటాడు ఆయన కనపడదు అక్కడే ఉన్నవాడు ఎందుకు కనపడలేదండి యోగమాయా ప్రభావం చేత కనబట్ట నీ హృదయంలోనే ఈశ్వరుడు ఉన్నాడని శాస్త్రాలు అనుభవించిన పెద్దలు చెప్తున్నారు నాకెందుకు కనపడలేదని అన్నాడు నీ కనపడకపోరా పోవడానికి కారణం యోగమాయా మహామాయా మహాకారణ స్థితి ఉన్నవాడికి కూడా మోక్షం కనబడటం మోక్షము మోక్ష సన్యాసము అనుభూతం అవటం లేదు కారణం ఏంటంటే మహాకారణంలో ఉన్న మహదహంకారం అనే యోగమాయ మహాకారణంలో ఉన్న మహదహంకారం అనే యోగమాయ వెరీ వెరీ ఇంపార్టెంట్ అదే వ్యక్తంగా మహత్తుగా ఉంది ఆ మహత్తంతా కూడా మహామాయ అందుకని అమ్మవారికి మొదటి పేరు ఏమిటంటే మహామాయా స్వరూపిణి నమస్తే స్థు మహామాయే శ్రీ పీఠే సురభోజితే శంఖ చక్ర గదా హే మహాలక్ష్మిస్తుతే అందుకని మహాశబ్దం ఎక్కడెక్కడైతే జోడిస్తామో అక్కడక్కడంతా జాగ్రత్తగా ఉండాలి అదంతా ఎక్కడో ఒకచోట నిన్ను మరలా త్రిపుటిలోకి దారి తీసేటటువంటి సందర్భాలను తీసుకొచ్చే అవకాశం ఉంది నీ లక్ష్యం వైవల్యం మోక్షము మోక్ష సన్యాసము మహద్వాచ్యమైన మహద్ అహంకారాన్ని నిష్ప్రధియోగి బ్రహ్మములో తనను తాను తెలుసుకోవడానికి పనికి అది